ఉభయోరవీ అంతర్బిశ్చేత కల్పితయోమేవ దృష్టం ఎందుకంటే చూడండి మనస్సు చేత కల్పితము మనస్సు చేత కల్పితములలో రెండు రకాలు కేవలము మనస్సు చేత మనస్సు లోపల ఇంద్రియముల సహకారం లేకుండా బయట అనే మాట లేకుండా లోపల కల్పించిన కల్పన ఒకటి అదే మనస్సు ఇంద్రియములతో జటబూడి బయట అనే పరిస్థితి నేదాన్ని కల్పించి కల్పించినటువంటిది మరొకటి కూడా ఆసక్తి ఇప్పుడు వీడిక్కడ కూర్చునే కొడుకుని ధ్యానం చేసి కొడుకుంటూ ఉంటాను వస్తే మనం ఏమన్నాలో తెలియక కొడుకుంటా భాగ్యం కావాలి బాధ్యం లేకపోని ఒక్కసారి బాధ్యం అన్నా కదా అయితే బాగమన్నదో ఏదో సంథింగ్ యూ ఎవరి సే అమెరికాలో ఉన్నాడు కొడు వాడిని ధ్యానం చేస్తున్నాడు ఇప్పుడు ఈ కొడుకు వీడెవడు వీడు అంతశ్చేతస కల్పిత అసత్తు ఓకే వీడు టెలిఫోన్ తిప్పి అక్కడ వాడి దగ్గర లేక మాట్లాడుతున్నాడు ఆ కొడుకు ఎవడు బహిష్ కల్పిత సత్ అని వీడు విభాగం చేస్తాడు అయ్యా ఆ విభాగము అది ఉంది ఉంది విభాగం ఉన్నమాట రాస్తాం ఆ విభాగం అంతా కూడా అది తెలుసుకోవాలి దాని తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే పిల్లలు యంగ్ పీపుల్ తెలుసుకుంటారు పెద్దవాడు తెలుసుకోవాలి వాడు తెలిసేసుకుంటారు ఒకప్పుడు తెలియకుండా తెలిసే అన్మిటింగ్లీ హీ కమ్స్ ఉంది వాడికి అర్థమైపోతుంది ఇప్పుడు పెళ్ళి అయ్యే వరకు నాన్నగారు ఒకగారు ఒకగారు నాన్నగారు అని భోగిపోటుకు తిరుగుతారు పెళ్ళి అయిన వెంటనే వాడికి ఏదో ఒక ఒక ధర తీసినట్టు అయిపోతుంది అయిపోయి అమ్మగారు నాన్నగారు ఉంటే వీళ్ళే ప్రపంచం అన్నట్టుగా మనం జీవించాము ప్రపంచం అంటే వీళ్ళే కాదండి ఇంకా విశాలంగా ప్రపంచం వాళ్ళలో వీళ్ళ పాత్ర అంతంత మాత్రం వాడికి తెలిసిపోతుంది ఎవరో రకంగా ముందుకు వెళ్ళిపోతా వీడు వెనక్కాలని వీడు వెళ్ళాలి విలుపెట్టలేదు ఒకసారి ఒక యంగ్ మ్యాన్ నేను టెలిఫోన్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ పిహెచ్డి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ వర్కింగ్ ఇన్ ఐపీఎం శాన్ ఫ్రాన్సిస్కో చాలా సజ్జలు మంచి ఎం ఐఐటి చేశాడు మద్రాస్ ఐఐటిలో పాస్ అయి వెళ్ళాడు పిహెచ్డి పెద్ద ఉద్యోగంలో ఐపీఎంలో ఉన్నాడు అతను నా దగ్గరికి వచ్చాడు వచ్చాడు ఎవరన్నా నా భార్య నాకు అనుకూలంగా లేదు ఆమె నన్ను విడిచిపెట్టేస్తామండి అంటే నేను అన్నాను అయితే విడిచిపెట్టేవా నీటి ముందు అన్నాను అంటే అలా కాదండి రజు చెప్పుకోడు ఏటా విరమోహం అలా కాదండి అంటే ఏంటి ఆమె విడిచిపెట్టేస్తానంటే విడిచిపెట్టేవాడు ఇద్దరు కలిసి ఉద్దరు ఉంటే ఉండాలి కానీ ఒకరు విడిచిపెడతానుంటే ఇంకా చాష్టంగా పట్టు కూర్చుంటావు అని అన్నాడు అని నేను అన్నా అంటే అతను అన్నాడు స్వామిజీ నేను అంత కట్ డ్రైగా ఉండలేకపోతున్నానండి అంటే నన్ను నేను నిందించుకున్నాను అందుకే అయ్యో అంత డ్రైగా నేను ఏదో నాకు నా ఇష్యూ కాదు నా హృదయాన్ని సృష్టించే ఇష్యూ కాదు కనుక అంత కట్ అండ్ డ్రై ఉందో అయితే నేను నేను చెప్పాను కరెక్టేనమ్మా నేను అంత ఏదో ఇంపల్సివ్గా సమాధానం చెప్పాను నీకు సీన్ ఆ తర్వాత ఏదో మొత్తానికి వ్యవహారం అయితే ఇంత డైవర్స్ అయింది ఒక అమ్మాయి కూడా ఉంది వాడు తర్వాత ఏదో సెటిల్మెంట్ అయితే సంథింగ్ ఆర్ దాదా సో ఆ తర్వాత అన్నాడు స్వామీజీ కరెక్ట్గా ఉండలేకపోతున్నానని మీతో నేనేమో మీ మాటని విభేదించారు నన్ను మీరు క్షమించిపోయారు వెళ్ళిపో క్షమించారు అసలు విషయం ఏంటంటే అదే సత్యం మీరు చెప్పిందే సత్యం అని కాబట్టి సత్యాన్ని గ్రహించడానికి ఒకటికో రోజు పట్టవచ్చు ఇంకోటికో సంవత్సరం పట్టచ్చు ఎప్పుడు మీరు గ్రహించాలని నిర్ణయిస్తే అప్పుడే మీరు గ్రహించవచ్చు ఇవాళ గ్రహించవచ్చు మళ్ళీ ఇంకా గ్రహించవచ్చు లేకపోతే రెండు వేల పదిలో గ్రహించవచ్చు లేకపోతే కంగారే రెండు వేల ఇరవైలో గ్రహించవచ్చు అది గతించుకోవచ్చు కానీ సత్యం ఏమిటంటే మనస్సు లోపల కల్పితమో అది మిథ్య అసత్ మనస్సు బయట ఇంద్రియముల ద్వారా తెలియబడేది సత్ అనే విభాగముతో సహా మొత్తం స్వప్నావస్థ మిథ్య అంతేగాని స్వప్నావస్థలో విభాగం స్పష్టంగా ఉంది కదా అని చెప్పేసి ఆ స్వప్నావస్థలో కొన్ని సత్తులు కనుక సత్తులు సత్తులే అసత్తులు అసత్తులే అని అందరూ అన్నీ కట్టబెట్టి అసత్తుల కింద బాధస్తారు అది స్వప్నావస్థ యొక్క పరిస్థితి ఉభయోహ వైతర్శమేవో తెలుస్తాను కాబట్టి తెలుసుకోదగ్గేమిటంటే ఇక్కడ ఉండి మనస్సులో ఇది ఇది తెలుసుకోలేదు తెలుసు ఛాలెంజ్ సో అర్థం అయితే ఏ ఏ పక్కలో ఛాలెంజ్ ఏమిటి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను ఇలా కూర్చునే కొడుకుని భావన చేస్తే ఆ కొడుకు ఆ కొడుకు నెంబర్కి డయల్ చేసి వాడితో మాట్లాడుతూ ఉంటే ఆ కొడుకు బహిష్ చేత సా గ్రహీతం కదా ఇంద్రియం ద్వారా బాహ్యమునందు గ్రహింపబడిన కొడుకుకి ఏమీ తేడా లేదు సత్ అసత్తుగా ఏమీ తేడా లేదు అని ఎవడైతే తెలుసుకోగలుగుతారో అదే యథార్థం ఎందుకంటే బయట ఉన్నవాడి ఎందు కొడుకు అనేటువంటి ఉందో దట్ ప్రాజెక్షన్ ఈజ్ యాజ్ అండ్రియన్ As the it is. Kani, real pado, real But కానీ రియల్గా భ్రమపడ్డప్పుడు చాలా రియల్ అది ప్రశ్న బట్ ఇట్ ఈజ్ అంటే ఈక్వలీ అంట్రీ అలాగే ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఎదుర్కొన్నా ఘటం పెట్టారు అది ఘట బాగుంటుంది కానీ శుభేం చెప్తుంది ఆచారంభణం వికారమ నాధైర్యం ముక్తికి ఎంచేవ సత్యమని చెప్పింది ఘటము మృతికరించి ఆరంభం అవుతుంది ఆరంభం అంటే పుట్టడం ఆరంభ నా జన్మ ఇప్పుడు ఘటము ఎక్కడి నుంచి పుట్టింది మృతికరించి పుట్టింది మట్టి నుంచి కుట్టింది అని మామూలుగా లోకంలో ఉండాలనుకుంటాం కానీ శుభే ఉంటుంది మట్టి నుంచి కుట్టలేదురా వాచే ఆరంభం వాక్కు నుంచి పుట్టింది నేను మనసా మనుతే తద్వాచ్యావతటి ఇది శృతే ఏది మనస్సులో సంకల్పిస్తాడో దాన్ని వాక్కుతో కలుగుతాడు కాబట్టి ఇప్పుడు ఈ ఘటము వాక్కు నుంచి పుట్టింది అంటే వాక్కు మూలంలో ఏముంది మనస్సు అంటే మనస్సు యొక్క సంకల్ప మాత్రంగా ఉంది అది వాక్కుతో కలుగుతారు అది ఘటం మరి అదేమిటండి దాని మాట ఏమిటి గుట్టికే చేత అది వడ్డీ మాత్రం అంటే ఘటము అనేది కేవలము ఇక్కడ ఉంది బయట ఏమి లేదు బయట బయట ఏదుందనే మేము అనుసం తర్వాత బయట ఏదుందో అది ఘటం బయట పుట్టలేదు మరి ఎక్కడ పుట్టిందండి బయట ఏం పుట్టింది ఏమీ పుట్టలేదు ఏమీ పుట్టలేదు బట్టి ముద్ద ఇప్పుడు ఎదుర ముట్టిందా ఇది బట్టి ఇప్పుడు ఎవరైనా పుట్టిందా పుట్టలేదు కదా దీన్ని ఎలా అయినా తిప్పుతో తిప్పుతో మధ్యలో వేళ్ళు ఇలా లోపలికి తోసి కొంత షేప్ తీసుకొచ్చి లోపలికి చీలులా చేశాం ఇప్పుడు పుట్టింది ఏమి పుట్టింది ఏమేమి కానీ పుట్టింది ఎక్కడ పుట్టింది వాక్కు నుంచి పుట్టింది వాక్కు వెనక్కాలండే మనస్సు నుంచి కాబట్టిహిష్టతో విహితం బయట ఉంది తెలుసుకుంటున్నామని అనుకుంటున్న ఘటన కూడా మానసిక ఘటన అది వేదాంతం అంటే వేదాంతం అంటే లోపల ఊహించుకున్న ఘటము అసత్యము బయట కనపడే ఘటము సత్యం అంటే అది వేదాంతం సంసారం అవుతుందా అది కాదు కాబట్టి ఇప్పుడు చెప్పండి నేను ఘటాన్ని ఊహిస్తున్నా ఈ ఘటానికి ఉపాదానం ఏమిటి ఉపాధానం అంటే రాంగ్ మెటీరియల్ ఈ నేను ఊహించే ఘటానికంటే మనస్సు లేకపోతే మనస్సుని ప్రకాశింపజేస్తే చేతన కాన్షియస్నెస్ అవునండి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు బుద్ధిమంతులు బాగా చెప్పడానికి సమాధానం మళ్ళీ చెప్పడం ఏం నేను ఘటాన్ని భావన చేస్తున్నాను ఘటహట ఘన ఘన మనసు అని చెప్తూ ఉంటాను ఘటహాన్ని పదిసార్లు అంటే అదే అంటూ ఉంటాను ఘటో భవతే ఘటో భవతే నాకు ఘటో భవతి భవతి ఘటో ఘటో భవతి అలా అంటే సో ఘటానికి భావాలు చేస్తున్నా ఇప్పుడు నేను భావం చేస్తున్న ఘటానికి ఉపాధానం ఏమిటి చేతనా చేత మనస్సులు మీరున్నా పర్వాలేదు అని మనస్సు అనేది ఒక కథలిక అందుకోసం చేతన ఇంక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోతుందని చెప్పాను చేతనా అవునండి తెలిసిందండి ఇప్పుడు ఘటాన్ని చూస్తున్నా ఘటాన్ని చూసి ఘటాన్ని తెలుసుకున్నా ఘటజ్ఞానం కలిగింది ఈ ఘట జ్ఞానానికి ఉపాదానం ఏంటండి చేతన కానీ ఈ ఘట జ్ఞానానికి మట్టి ఉపాధానం మీరు మట్టి ఉపాధానం అని చెప్పానంటే మీ బుధలో మట్టి ఉందని నేను చెప్పాల్సి మీది బుధలో న్యూరాన్ సేవ్ లేవండి మట్టి ఉంది అని చెప్పాలి కానీ మీరు అలా చెప్పలేదు కదా మీరు అందరు చేతన అని చెప్పారు మీరు చైతన్యవంతుడు ఇప్పుడు అంతశ్చేతో గృహీతానికి బహిష్చేతో గృహీతానికి ఘటానికి తేడా ఏ ఉందండి గుర్తిగా చేవ సత్యం ఘట ఆచారంభంలో వికారణ కాబట్టి మొత్తం స్వప్నావస్థలో సత్వసతమైన విభాగం ఉంది ఉన్నా కూడా ఆ విభాగంతో సహా మొత్తం అంతా కూడా వైతక్ష్యమే అని మనకి ఆరోపణలో తెలుస్తుంది అది స్వప్న దృష్టాంతం ఇప్పుడు ఇదే దృష్టాంతాన్ని జాగ్రత్త వ్యవస్థకి అప్లై చేస్తుంది జాగ్రత్త కల్పిత సరే స్వప్న దృష్టి స్వప్న అవస్థ గురించి బాగా చెప్పాడు సంతోషం జాగ్రద్ధాన్ని జాగ్రత్త అవస్థలో కూడా జాగ్రత్త కూర్చున్నా అంతశ్చేత సా కల్పిత కళ్ళు మూసేసుకుని కళ్ళు మూసుకోవడం ఎందుకంటే బహి ఇంద్రియం అడ్డు రాకుండా ఉండడం కోసం క్లీన్గా ఉంటుంది స్ట్రక్చర్ సో కళ్ళు మూసేసుకుని ఆ మనస్సులోనేమో కల్పించా ఘటాన్ని కల్పించా కల్ జాగ్రత్తలోనే ఉన్నాను నిద్రపోతున్నాను కల్పించాను ఇప్పుడు ఈ ఘటన ఏమిటంటారు అసలు అంతశ్చేత గృహీతం కల్పితం అసలు బహిశ్చేతో గృహీతం కలు తెరిచి మనస్సుతోటి బాహ్యములందుండే జటాన్ని గ్రహించాయి దీన్నేమనుందాము సత్ అదే కదా నీ ఆర్గ్యుమెంట్ అదే కదా సత్ ఓకే కాబట్టి నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం జాగ్రత్త అవస్థలోనే అంతశ్చేత సాకల్పితం అసత్ బహిష్ గృహీతం యుద్ధం వైత్యమేతయో ఈ రెండింటికి కూడా వైత్యము సమానమే ఎలాటంటే స్వప్న స్వప్నంలో కూడా సత్ అసత్వ రెండు ఉన్నాయి ఆ రెండింటికి అసత్వమే సత్యం నిర్ధారణ అసత్వమే చెప్పావు కదా అలాగే ఇక్కడ కూడా కాబట్టి స్వప్న చిత్తదృశ్యాస్తే నది జరిగితేథక అని బౌద్ధ సిద్ధాంతంలో నాగార్జున కారిక గౌరపాద కారికలకి నాగార్జున కారికలకి మాధ్యమిక కారికలు అని పేరు అది దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే రౌడపాత్రులు చెప్పిన జగన్ మ్యాత్మం బౌద్ధులు చెప్పిన జగన్ మిత్యాత్మే తేడా ఎక్కడ వస్తుందంటే జగత్తు మిత్స వరకు సత్యం ఒప్పుకున్నారు జగత్తు మిత్గా అధిష్టానం శూన్యం అంటే బౌద్ధులేదు అధిష్టానం బ్రహ్మ అంటే కదా ఇది నేను ఒక దృష్టాంతం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్ళాము విమానం బాంబేలో అనుకుంటాం బాంబేలో విమానం ఎక్కి న్యూయార్క్ వెళ్ళాం ఇద్దరం కలిసి నాన్స్టాప్ ఫ్లైట్ ఎక్కాము అనుకోండి బాంబేలో విమానం ఎక్కాము పక్కపక్కన కూర్చున్నాం న్యూయార్క్లో దిగాం న్యూయార్క్లో దిగిన తర్వాత నేను ఇటు వెస్ట్ పోతాను సేలో స్టార్ట్ మా పక్కన ఉన్న మిత్రుడు ఆయన కన టికెట్ వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఈస్ట్ పోతాం అంతేగా అంతవరకు సమానం అలాగే బౌద్ధులు వేదాంతలు కూడా మొత్తం ఫ్లైట్ అంతా కలిసే చేస్తారు జగత్తు మిథ్యా అని అంతా తరువుగా నిరూపించుకుంటారు జాగ్రత్త స్వప్నావస్థతో సమానమని సెటిల్ చేసుకుంటారు ఏమి తేడా ఉంటుంది అంతా అయిపోయి జగన్ మిథ్యాత్వంతో అంతా అంగీకారం అయిపోయిన తర్వాత వీళ్ళు మీరు ఇటు శూన్యవాదం వైపు మీరు వెళ్ళండి ఇటు సద్వాదం వైపు వేలు పెడతాము అంతే తేడా కాబట్టి జాగ్రత్త అవస్థలకు కూడా వైవిధ్యము సమానమే సో స్వప్న దృక్కు చిత్తదృష్ట న విద్యంతే తృథం మీరు కేవలం మనస్సుతో చూసినవి జాగ్రత్త కూడా మనస్సుతోనే చూడాలి కదండి అది బయట చూస్తున్నాం అన్నది మనసులోనే చూస్తున్నా ఇంద్రియంతో చూసుకున్నాం అయ్యా ఇంద్రియం చూడదు మనస్సే ఇంద్రియం ద్వారా చూస్తుంది బయట అంటే బయట అనేది మనస్సే పెట్టింది స్వప్నంలో పెడుతుంది బయటనే స్వప్నంలో బయటని మనస్సు పెడుతుంది అది బయట ఉంటుందా లోపల ఉంటుందా లోపలే ఉంటుంది అలాగే జాగ్రత్త వ్యవస్థలో కూడా బయట అని పెట్టింది కూడా లోపలే ఉంటుంది కాబట్టి స్వప్నంలో చూసినా చిత్తంతో చిత్తం యొక్క స్పందనే జాగ్రత్త అవస్థలో చూసినా చిత్తం యొక్క స్పందనే చిత్తం యొక్క స్పందన వల్ల కనబడేవి చిత్తం కంటే భిన్నంగా ఉంటాయా చిత్తగడ్డ భిన్నంగా ఎన్నడూ ఉండదు కాబట్టి వైకథ్యం సమానమే ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక సత్యాన్ని మనకి బోధిస్తాయి ఎందుకంటే అది స్వప్నం లేకపోతే త్యాగ్రదవస్థ మిథ్యా అని చెప్పడానికి మీకు మోడలే లేకుండా పోయి స్వప్నం అనేది ఉండబట్టి త్యాగ్రవస్థ మిథ్య అని మనం ఓ మహాత్మును అన్నారు కదా ఎందుకు సృష్టించాడు ఎందుకు సృష్టించాడంటే స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో చెప్పినవి సత్యాలు అనుకుని జాగ్రత్త వ్యవస్థలో గడపడి చేయమని సృష్టించలేదు అందుకోసం సృష్టించారు స్వప్నంలో మీకేదో ఉపదేశం చేయడం కోసం సృష్టించాడు ఉపదేశం జాగ్రత్తలోనే చేయించు కదా ఈశ్వరుడు సర్వసమర్థుడు స్వప్నంలోనే ఎందుకు చేయాలి కాబట్టి ఆయన స్వప్నంలో తను ఉపదేశం చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఏమీ సృష్టించలేదు ఎందుకు సృష్టించు అంటే ఓరు వెలుగా నీ జాగ్రత్త అవస్థ ఇలా మీద తెలుసుకో అని సృష్టించా అందుకోసం సృష్టించారు ఆ ఈశ్వరుడు సృష్టించినటువంటి ఎలా ఉందంటే పాఠేర్యం మార్గము దృశ్యంలో భోజనానికి ఉపయోగపడుతుంది ఓసారైంది నాకు అని ఎవరో ప్యాకెట్ ఇచ్చాను ప్యాకెట్ ఇస్తే నేనేం చేశానో ఆ ప్యాకెట్ బాగా వేకటి పారేసుకుని వెతికి వెతికి పారసమని తేలింది ఎవడో చెప్పాలి అది పారసేమ లేదా మళ్ళీ వెతుకుతాయి పారేసుకుని అప్పుడు ఆ రాత్రి కూడా భోజనం లేకుండా కాలక్షేపం చేయాల్సి వచ్చింది ఆ విధంగా మనకి భగవంతుడు స్వప్నం ఒకటి పెట్టి అరే దీన్ని మోడల్గా పెట్టుకుని జాగ్రత్త వ్యవస్థ నిత్యం తెలుసుకుని ఆత్మ ఈశ్వరులని తెలుసుకోవాలని మోడల్ పెడితే అది పారేసుకుని దాన్ని చెడగొట్టుకుని ఈ జాగ్రత్త వ్యవస్థలో సతు అసతు విభాగం ఉందని కొంత సంత కొంత అసంత ఈ సంసారంలో పడిపోటుకోవడం ఈ అజ్ఞానం తక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత జాగ్రత్త వస్తలో సత్తు అసత్తు సత్తు అసత్ మీరు ఏదో అనుకుంటున్నారు విభాగం ఉంది కాబట్టి కొంతైనా జాగ్రత్త వ్యవస్థలో సత్యము అని మీరు అలాగే నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త ఏది సత్తు మీరు అనుకున్నారో ఆ స్వది కూడా అసత్తు లాంటిది ఎందుకంటే స్వప్నంలో సత్ అనుకున్నది అసత్తు కింద దేనింగా అది బయట యథార్థంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది బయట యథార్థంగా ఏమి ఉండదు బయట ఉండేది బయట ఉంటుంది మీరు అనుకునేది ఏది బయట ఉండదు ఎందుకంటే మీ మనస్సు యొక్క సంస్కారమే అలాగే కనపనేట్లా చేస్తుంది మనస్సు యొక్క సంస్కారం ఇంకేమీ లేదు సో యాదృశాం చోప విషయతే సో యాదృశాం సన్ని విషయతే యాదృశాం స్తోప జోప సేవతే యాదృచ్ఛ భవితం ఆదృవతి పూరు అని ఒకటి ఇంక ఇది ఎలాగంటే మీరు ఈ పేకాట రాయుడు ఉంటారు పేకాట రాయులతో స్నేహం మొదలు పెట్టారు అనుకో పక్కన ముందు వాళ్ళతో సమావేశం ఉంటాం యాదృశ్యాన్ని సన్నివిషత యాదృశ్యాశ్చ ఉపశమత వాళ్ళందరూ దగ్గర దగ్గరే ఓ మూడు కూర్చుంటారు పెన్నీళ్ళకు వెళ్ళినప్పుడు వీళ్ళు క్రిస్టర్గా చేయకపోతారు మొత్తం అందరూ వంద మంది రెండు వందల మంది ఇటువంటి అన్నాడుగా జరుగుతున్నా ఈ ఐదారులు వాళ్ళు అలా ముఖాల్లో ముఖాల్లో చూసేసుకుని అలా సౌకర్యంగా ఓ మూల కలుపుతారు ఎవరికీ తెలియదు ఆ మూలు కలిపితారు ఎడు ఎక్కడి నుంచి కనపడలేదంటే ఎక్కడ వెతికినా కనపడదు ఎక్కడో మూలూ ఉంటారు యాదు సాంశ ఉప సన్నిధిలో కూర్చొని వాళ్ళని బాగా సేవ చేస్తూ ఉంటారు వాళ్ళని సేవ చేస్తూ ఉంటాడు యాదుకి స్వేచ్ఛ ఏ విధంగా అవ్వాలని అనుకుంటాడో తాదృభవతి పురుష పురుషుడు అట్టివాడే అయిపోతాడు దీనికి దృష్టాంతం కాబట్టి పేకాట అనేది ఆ దృష్టి లేనివాడికి పేక మొక్కలు తెలియదు ఆట తెలియదు ఏమో తెలియదు కానీ ఆ అలాంటి దృష్టి వాళ్ళతోటి కలిసి స్నేహం చేసి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటే అప్పుడు ఓ ప్రపంచం ఒకటి నిర్మాణం ఒక మానస ప్రపంచం నిర్మాణం ఆ ప్రపంచంలో పేట మొక్కలు ఉంటాయి వాటికి వాల్యూ చూస్తుంటాయి పేట మొక్క అంటే ఒక అత్త అత్త మీద ఒకవైపు డిజైన్ ఉంటుంది ఇంకోవైపు ఇంకెలు ఉంటాయి అంతే దానికి ప్రాణం లేదు జాకి క్వీన్ అంటారు అది క్వీను కానీ ఏమి కానీ వీడి కల్పనలో నీకు వీల వేస్ అని కల్పన ఇలా ఒక గీత గీసి ఇది సెవెన్ కల్పన సెవెన్ అక్కడ సెవెన్ ఏమి అక్కడంతా ఇది డైమండు ఇది స్పేటు ఇవి తేడాలు ఇవి తేడాలున్నాయి అక్కడ ఏమి రంగులు తేడాలుందని చెప్పవు అత్త ముక్కలు నేను తేడా అదే అని చెప్పవు వీటి కల్పనలో ఉంటాయి నాలాంటి పుట్టిగా అసలు అంటే పేక ముక్కలుంటే ఎవరు తిరిగి వాడు చూపిస్తే ఏమిటై అని వాడు అడుగుతున్నాడు వాడికి తెలియదు కాబట్టి మీరు ఆ సంస్కారాలని ప్రోగి చేసుకుని వాటిల్లో లేని విలువలని సత్యాలని దర్శించడానికి అలవాటు పడిపోయి మీరు ఎలా తయారైతే మీ ప్రపంచం అలా నిర్మాణం అవుతుంది అదంతా మీ మనస్సులోనే ఉంటుంది అదంతా యథార్థమనే భ్రమలో మనం బతుకుతూ ఉంటాం ఇది పేక మొక్కల దృష్ట్యాం ఇప్పుడు వీడు యంగ్ మ్యాన్ సమ్ బయలాజికల్ అట్రాక్షన్ ఉంటుంది మ్యాన్కి ఉమెన్కి బయలాజికల్ లాస్ అలా ఉన్నాయి వీడు పెట్టిన ఏం కావదు అవర్ దే ఆర్ లైక్ దాట్ ఆ అట్రాక్షన్కి ఒక వ్యవస్థని సమాజం కల్పిస్తుంది ఆ వ్యవస్థ కొంత మతము ధర్మము ఇలాంటివి కూడా నిర్మాణం అవుతాయి దాన్ని యూస్ఫుల్ అంటే సోషల్ దట్ ఈజ్ ఆల్ వండర్ఫుల్ కాబట్టి వీడు ముఖం తెలియని ఒక అమ్మాయిని చూస్తారు పెళ్లి చూపులున్నావ్ అయితే ఫస్ట్ సైడ్ వాటెవర్ నేను చూస్తూ చూడడం అనేది ఒకటి అవుతుంది చూసిన తర్వాత అసలు రిలేషన్షిప్ని భావన చేస్తాడు రిలేషన్షిప్ ఏమవు ఏమిటవుతుంది రిలేషన్షిప్ మీరు నథింగ్ టు కనెక్టర్ అనేసి వచ్చి ఇంకే భావన చేస్తాడు ఆ భావనలో ఇంకో పెళ్లి కొడుకు పెళ్ళి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడి ముఖాంత కొత్తగా ఏమి కొమ్ములు మొలవలేదు ఏమీ మొలవలేదు ఇది అందరూ అలాగా వీడి భావని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కొడుకు అనే స్టేటస్ సత్యము అని ఎలాగైనా ఇప్పుడు నీ కొత్తగా ఏమైంది డెబ్బై కేజీలు ఉన్నాడు డెబ్భై కేజీలే ఉన్నాడు ఒక గ్రామ్ పెరగలేదు ఒక గ్రామ్ పెరగలేదు అంతకుముందు ఎంఎస్సీ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఎంఎస్సీ ఫెయిల్ అయ్యా ఉన్నాడు ఆసులు రాలేదు బుద్ధి అవుతుందో తెలుసు ఏమీ మార్పు రాలేదు సడన్గా భావం ఒకటి కొత్తగా వచ్చింది ఏమిటి నేను పెళ్లి నువ్వు అనేసుకుంటే అయిపోతావా అంటే చూడు మ్యారేజ్ కాదు లేకపోతే చూడు మా వాళ్ళందరినీ చూడు అని వీళ్ళందరినీ చూస్తారు చోరకా గవా హిట్ చూడదు అని ఓసారి ఈ అధికారికి వీళ్ళందరూ ఏంటి సాక్ష్యం కానీ ఏదో వీళ్ళందరూ సాక్షి చెప్పడానికి పనికిరా మీరు ఒక ఆత్మజ్ఞానాన్ని కొట్టుకుని సాక్ష్యం ఇప్పుడు ఎలా పనుకొస్తారు పనికి పెడుగురు పెళ్ళు కూరుకుని అనుకుంటాను అలాగే పది సార్లు అనుకున్నప్పటికీ అదే యాద విచ్ఛేద భవితం తాను భక్తులు సహాయం అవుతారు ఈ అయిన తర్వాత అయిపోయి వాడ పెళ్ళి పెళ్ళి ఆ పెళ్ళి నేను భర్తని ఇంటి భర్త కలిపి భర్త ఏమిటి భర్త వీళ్ళని ఆవిడ పోషిస్తుందా ఆవిడు పోషిస్తున్నాడు వాస్తవంలో వీళ్ళిద్దరిని ప్రకృతి పోషిస్తాం మళ్ళీ పోషించింది ఏమో ఉండదు ప్రకృతి పోషిస్తాం లాస్ ఆఫ్ ది నేచర్ పోషిస్తాం నేను వర్తను నేను వర్తన ఈ రోజుల్లో ప్రకృతి సిద్ధమైన మార్పులు ఏమో ప్రకృతి సిద్ధంగా వస్తే వీడి ప్రమేయం ఏముందో దాంట్లో ఏదో ఉందని అనుకుంటా ఆమె గర్భవతలు ప్రకృతి వాసు ఉండటం కనుక అయితే అదిగో నేను నేను తండ్రిని తండ్రిని తండ్రిని వాడు కొడుకు వాడుకొడుకు ఇలా ఊహించుకుంటూ ఈ తండ్రిని అనేది అలా భావన చేసి చేసి చేసి చేసి చేసి ఫస్ట్ మాను మానుక బంధనమే ఆయో మహాత్ములు అనుకోండి నేను తండ్రిని మాన భావన మనస్సు నుంచి వచ్చే భావనకి మాన అలా మనస్సులో నేను తండ్రి తండ్రి అది సందర్భంలో శిశువు జరిగిస్తారు ఎందుకు ఉల్లివల నుంచి వాళ్ళు బాగా కంగ్రాజులేషన్స్ ఉంటారు ఇదంతా కూడా ఒక కల్పనా జగత్తి ఇదంతా కూడా మానసిక కల్పన తప్పింది అందరూ కలిసి వీడి నెత్తి మీద స్టాంపు వేసినట్టుగా వీడి భావనకి బలం జరుపుకు వీడి భావన ఇట్ ఈస్ నాట్ కన్విన్సింగ్ టు హింసా నేను తండ్రిని అని అన వెంటనే ఏమిటప్ప నేను తండ్రిని అంటే అర్థనాడు కానీ వీడు ప్రశ్న వేసుకుంటే ఆ బంధంలో పనిలేకూడదు వాడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రశ్న వేసుకో వెంటనే కులారండి స్వీట్లు పెట్టుకుంటుందరికి పండి పెట్టేశాను పంచి పెట్టేస్తే వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అనేప్పటికీ వీడి మనస్సులో ఏదైనా కొంత ఓపెన్గా ఉండి విచారించడానికి ఛాన్స్ ఉన్న ఆ వంత భావన ఫిక్స్ అయిపోయింది కాదు భవతు సహా ఈ ఈ కల్పన ఈ అసత్ సత్తని భ్రమపడడం చేత ఇది వీడిని ఎంత వరకు తరువుకొస్తుందంటే వీడు కాటికి వెళ్ళేప్పుడు కూడా ఈ భావంతో చచ్చిపోతుంది దీని నుంచి బయటపడటానికి భగవద్గీత జ్ఞాని మహాశంకర భగవత్వాదం అంటారు కాకే కాంతేరం కాంతా ఇండిపెండెంట్ పెర్సన్ అని పట్టుకుని కాంత అంటాము ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని కూడా మీరు పుత్ర అంట ఎక్కడి నుంచి వచ్చేవి భావాలన్నీ కూడా హీజ్ నాట్ ఎగ్నెస్ యూ హెల్పింగ్ ది పర్సన్ వీ షుడ్ హెల్ప్ నాట్ ఓన్లీ దట్ బాయ్ యూ షుడ్ హెల్ప్ ఎవ్రీ బాయ్ మీరు సహాయం చేయదే అవకాశం మాత్రం వాడికి చేయాలి వాడికి చేస్తారు తప్పేం కాదు సహాయం చేయాలి సహాయం ఈ ఆసక్తి అనేది మనిషిని ఎంతలా తిప్పుతుందంటే జన్మ జన్మాంతరాలలో కూడా దిక్కు ఈ జన్మంతా దిప్పుతూనే ఉంది దీనికైనా కానీ ఊహ చేయక్కర్లేదు అనుభవం జన్మాంతరాలలో కూడా తిప్పు కాబట్టి బహిష్ చేతో గృహితం కాబట్టి ఇదంతా సత్యమని అనుకుంటే వాళ్ళు ఏదైనా ఒక విచార సహిష్ణు శీలం లేదు ఆ ఓపెన్ మైండ్ లేదనే నా చెప్పాలి లేకపోతే ఇండాక్ట్రిమినేట్ అయిపోయి ఉంటారు ఇండాక్ట్రినేట్ అయిపోతారు అలా కంపనకి అలవాటు పడి అలవాటు పడి అలవాటు పడిపోయి ఉంటే అదే అయిపోతాను నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాను ఓ బ్రహ్మచారి నా మెడలో మాల వేయడానికి తీసుకొచ్చిన బ్రహ్మచారి మాల వేశారంటే పెద్దలకి అది ఒక సంస్కారం మంచిదే కదా ఆ తీసుకొచ్చేప్పుడు మా అందో తీసుకొచ్చి కదా లేదు డ్యాన్స్ చేయటం అక్కడ మొదలపెట్టే డ్యాన్స్ చేయడం ఇటువంటి ఎవరికో వేస్తాడేమో అనుకుంటే నాకే వేస్తాడు దాని తర్వాత ఈ డ్యాన్స్లో చేస్తున్నాడు ఇలా ఇలా స్టెప్స్ వేస్తున్నాడు డ్యాన్స్ అంటే ఇలా ఇలా వేసుకుంటే ఎవరికోసం ఎవరైనా నాకే సంబంధం ఏమేమి నుంచి స్వామికి ఆగండి మాల మరి వెయ్యి మనమే మాల వేసుకున్నాడు అతను మరి ఏంటి అలా ఏమిటి చేస్తున్నాడు అంటే అలాగా ఒక భక్తి అలా డ్యాన్స్ చేస్తూ మీకు విషయంలో వచ్చి వేస్తా లేదా ఏం అంటే ఇది ఇక్కడ ఇది సంప్రదాయం సంప్రదాయం కూడా ఇది ఎక్కడ సంప్రదాయంగా వేస్తావా పొందవా అతని పాపం వేసాడు ఎందుకంటే ఈ చెకస్సులు నేను అతన్ని ఒపేస్ చేయొచ్చు కదంటే ఎవరో కొంతవరకు ఒపస్ చేస్తా కానీ ఒకప్పుడు ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మెసేజ్ ఇవ్వాలక్కర్ కదా లేదా ఈ పిచ్చి ఇలాంటి ఎప్పుడు చొరుకోవాలి ధ్యాస లేకుండా ఇలాంటివి కాకుండా ఇక్కడ ఒకే ఒకటి సేవ ఏదైనా చేయాలి కానీ ఇలాంటి పిచ్చి అని అవసరం కదా కాబట్టి మనిషి అలా ఇలా అడిగితే చెప్పాడు అలాగే చేయడం అది భక్తి విశేషం అని ఎవరో చెప్పారని చెప్పారు ఈ భక్తిలో కొంత ధ్యాన్స్ షో నేను చేస్తాను నేను మహాత్ములు అంటే భక్తులు ఈ డ్యాన్స్ దీని మీద మీ అభిప్రాయం భక్తికి ఉపత్పలకంగా ఉంటే మంచిదేనండి దాన్ని నేనేం కాదమ్ము కానీ డ్యాన్స్ చేస్తే ఏమిటవుతుంది ఒక సెన్స్ ఆఫ్ యూఫోరియా వస్తుంది ఒక మానసికంగా మీరు తాత్కాలికంగా అన్ని భావాలని పక్కకు తోసేసి యూ ట్రై టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సమ్ యూఫోరిక్ స్టేట్ దానికి ఫిజికల్ మూవ్మెంట్ కొంత సహకరిస్తుంది ఈ రకమైన వేందం ఇది యోగానికి విరుద్ధం ఉంది కదా కాదు ఆయన ఎవరో నుంచో ఆయన చేసేటట్టు ముంచో మీరు స్థిర సుఖమాసనం ధ్యానం అలా చెప్పారు కానీ ఈ ధ్యాన్సు దీనికి విరుద్ధమైనది అది వేదాంతము యోగమో చెప్పలేదు ఇంకెక్కడో చెప్పారంటే చాలా చెప్పారు చెప్పినవన్నీ చేస్తూ కూర్చుంటారా మీరు ఎదుర ఒకటి సందర్భం ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ మహాత్మ ఏమన్నారంటే డ్యాన్స్ అది అక్కర్లేదు కాబట్టి ఈ ఈ డ్యాన్స్ అంత అనవసరం మేము ఎక్కడో భాగవుతాము ఎక్కడ ఎక్కడో కెనడాలో భాగమవుతామని చెప్తున్నాను చెప్తుంటే ఏదో నఖలు గోపికానందనోభ చెప్తుంటే సడన్గా ఇక్కడ అందరూ కూర్చున్నారు కానీ కొంత స్థానం మాత్రం అలా ఖాళీగా ఉంటుంది నాకు కొంచెం డౌట్ ఎందుకు ఇంత ఖాళీగా టెబిట్లు పోసే ఎందుకు టెన్ ఉంటారు లేదు నా పాటలు నేను చెప్పిపోతున్నాను జనరల్గా నేను కలగ చేసుకోను ఏదో నిర్లిప్తంగా నా పనిని నేను పూర్తి నా భోజనం నేను చేసి నా దేవుడు నా దక్షిణ జైలు పోతాను సో కలగ చేకున్నాను తర్వాత పాఠం అయిపోయి ఇంకా అయిపోతుంటే ఇంకా ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అనగా ఒక యంగ్ లేడీ వచ్చి ఆ ఖాళీ స్థలంలో డాన్స్ చేయడం వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళు డాన్స్ అయిపోయింది నేనేం మాట్లాడలేదు పాప ఆవిడ ఏదో బ్రహ్మగా చూస్తుంటాను మనం ఎదురు కాదు అది ఆ తర్వాత ఆత్మవేదృష్ణ ఇలాంటి పెట్టుకోండి కాబట్టి ఏదో ఒకసారిగా అయిపోయింది బ్రహ్మ నేను భాగవతం చెప్పాలంటే మటుకు అందరూ యోగాసనాల్లో కూర్చుని ఉండవే కానీ ఈ డ్యాన్స్లో నేను వద్దమా మీరు ఇంకా రేపటి నుంచే ఆ ప్లేస్ కూడా ఫిలప్ చేసేయండి ఆ అమ్మగారికి చెప్పండి డ్యాన్స్ అక్కర్లేదు అలాగే ఈ వైలమిస్ట్ కూడా చెప్పండి డాన్స్ స్వామికి ఏదైనా పాడితే వెనక తీర్ పాఠంతో అక్కర్లేదు అని చెప్పారు బాగా పాఠం అనంతృష్టి యాదడు స్వేచ్ఛ భవితం పాద్ర మీరు ఎలాగా అవ్వాలని నిర్ణయించుకుని సంస్కారాలు ఎలా తయారు చేసుకుంటారో అలా అయిపోతారు ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే అల్టిమేట్గా మీరు ఎటువంటి ప్రపంచం మీ బయట ఉందని అనుకుని దేంట్లో జీవిస్తున్నామని మీరు అనుకుంటున్నారో ఆ ప్రపంచం మీ మనస్సు కల్పించింది తప్ప యథార్థంగా ఉన్నదేమీ కాదు అంత అసంతే వైత్యమే సత్యము కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి కూడా తనదైన స్వంత స్వప్నంలో బతుకుతూ ఉన్నాడు ఎవడి స్వప్నం వాడి దీంట్లో యథార్థము సత్తు అసత్తు విభాగము కామనాలిటీ ఆర్గ్యుమెంట్ ఒకటి ఇదంతా సత్యమో ఇందువల్ల బికాస్ ఇట్ కామన్ ఫర్ అస్ ఇట్ ఇస్ కామనాలిటీ ఆర్గ్యుమెంట్ ఇదేమిట్ ఈస్ నాట్ కామన్ ఇట్ ఈస్ కామన్ ఇట్ ఈస్ నాట్ కామన్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మీరు దీన్ని మొత్తంగా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే నేను జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాను ఇంత దాకా నిద్రావస్థలో ఉన్నాను అని మీరు అనుకోకూడదు ఇప్పుడు సపోజ్ సూర్యుడు నేను ఉదయించాను ఇప్పుడు పైకెక్కుతున్నాను ఇప్పుడు నేను అస్తమిస్తున్నాను అని సూర్యుడు అనుకుంటే అది సత్యం అవుతుందా సత్యం అవుతున్నా అసత్యం మీరే చెప్తారు సూర్యుడు అలా అనుకుంటే అమ్మా సూర్యాన్ని దేవతలు కదా ఇలాంటి అసత్యంగా ఎందుకున్నమాయా అని మీరే అనేస్తారు ఇప్పుడు చెప్పండి మీరు ఆత్మ చైతన్యంలో జాగ్రత్త వస్త్ర వచ్చింది వీళ్ళు ఆత్మచైతన్యం ఉన్నది ఉన్నట్టుగా ఉంది ఏమండ మీరు ఆలోచించుకోండి ఆత్మ చైతన్యానికి ప్రతీకగా నేను తీసుకోండి నేను నేను అంటే నేను ఉన్నాను అసద్రూపంగా సచిద్రూపంగా ఉన్నారు కదా నేను ఉన్నాను పొద్దున్నే ఎలా ఉన్నాను ఏదో కొంచెం తన నొప్పిగాను ఏదో ఉన్నాను ఆ తలనొప్పి వచ్చింది పోయింది నేనులో మార్పు ఏం లేదు నేను నేనులాగే ఉంది మాధ్యానం ఏదో ఎవడో చెడ్డవార్త చెప్పాడో మనస్సు బాగులేకుండే అది ఆ మనస్సు ఇప్పుడు సెటిల్ అయిపోయింది నేనులో ఎవరైనా మార్పు వచ్చిందా ఏ మార్పు దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను అలాగే మిగిలి ఉంటుంది మనస్సులో మార్పులు వస్తాయి పోతాయి నేను అలాగే ఉంటుంది మన జీవితాల్లో మనం ఎన్ని ఘటనలు చూసానండి ఎన్ని సుఖాలు దుఃఖాలు అన్ని చూసాను మంచి చూసాను చెడు చూసాను ప్లస్ మైనస్ అన్ని చూసాను ప్లస్లో వచ్చే పోయే మైనస్లో వచ్చే పోయే మనం ఇలాగే నేను మిగిలిన ఉంటాను మళ్ళా మార్పు వచ్చిందా ఏమీ రాలేదు అదే సంచారు కాబట్టి జాగ్రత్త అవస్థ వస్తుంది పోతుంది స్వప్నావస్థ వస్తుంది పోతుంది నేను సుష్టి అవస్థ వస్తుంది పోతుంది నేను అలాగా నిశ్చలంగా అచలంగా మిగిలి ఉంటాను అది సత్యం అలా తెలుసుకోవాలి అంతే నేను స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వచ్చాను నిద్ర నుంచి జాగ్రత్తలోకి వచ్చాను ఈ జాగ్రత్తలో మళ్ళీ నిద్రలోకి వెళ్తాను అలా అనుకోకూడదు తప్పది ఎందుకంటే మీరు నిద్రలో నుంచి జాగ్రత్తలో నుంచి నిద్రలోకి మీరు వెగరం ఎందుకంటే జాగ్రత్తలో మీరు ఏదనుకుంటున్నారో అది మీరు కానే కాదు నిద్ర రాదు స్వప్నంలో మీరు ఏదైనా ఉన్నారో అది జాగ్రత్తలోకి రాలేరాదు స్వప్నంలో దగ్గర జాగ్రత్తలో కింది అవుతాడు స్వప్నంలో కింది జాగ్రత్తలో దగ్గర అవుతుంది కాబట్టి మీకు అవస్థలో ఒక అవస్థలోంచి ఇంకో అవస్థలకు మీరు ప్రయాణం చేయటం లేదు మీరు మీదుగా స్పేస్ లైక్ అవేర్నెస్ ఆకాశం వంటి చైతన్య స్వరూపులై నిలిచి ఉండగా ఈ అవస్థలన్నీ వస్తున్నాయి పోతున్నాయి సూర్యుడు అలాగే ఉంటాడు ఏ మాత్రమూ ఉండవు సూర్యుడు అలా ఉండగా ఉదయము అస్తమయము ఇలాంటివన్నీ వచ్చిపోతూ ఉంటాయి నేల మీద ఉన్నవాడికి అక్కడ ఉన్నవాడికి ఏది లేని లేదు కాబట్టి ఒక అవస్థలో ఇంకో అవస్థలో నేను మూవ్ అవుతున్నాను లేకపోతే ఒక డ్రీమ్లోంచి జాగ్రత్తలోకి వచ్చానని జాగ్రత్తలో స్వప్నంలోకి నేను వెళ్తున్నానని అనుకోరాదు తప్ప మరి ఏమిటి నేనేమిటి ఐ ఆమ్ ద ఇమ్యోటబుల్ విట్నెస్ అంటే ఎటువంటి వికారములు లేని మార్పులు లేని సాక్షి చైతన్యమని నేను ఉన్నాను నేను అంటే అది స్వయం ఉనికి సత్ ఈ స్వయం ఉనికి ఇది అవి అవికారి ఎట్టి మార్పులు చేర్పులు దీంట్లో ఉండవు ఇది కమ్మరివాణి దాగలి వంటిది తెలిసిందంటే కూటస్థంభం ఉంటుంది కమ్మరివాడి దగ్గర ఒక దాగలి ఒకటి ఉంటుంది ఒక బ్లాక్ దాంట్లో ఏ మార్పులు చేర్పుకు రావు ఐరన్ పీసెస్ని కరిగించి మెల్ట్ చేసి హీట్ చేసి దాని మీద పెట్టి సాగరిస్తారు ఈ పీసెస్లో మార్పులు వస్తాయి తప్ప ఆ దాగలి అలాగే అది కూడా మారితే ఇంక వాడు కమ్మరిని వ్యాపారం చేసినట్టే అది అవస్థ అలాగే నేను కూటస్థ కంబని వాణి దాగలి వలె లేకపోతే గోల్డ్ స్మిత్ వాడి యొక్క ఎలా అయితే ఉంటుందో దాని నేను ఏ లేని అవిక్రీయ సాక్షి చైతన్యంలో ఉన్నాను నిద్రలేసుకొని ప్రాతస్మరాని ఇదిగో జాగ్రత్త వ్యవస్థ ఆరంభమైంది నాకు నేను ఈ సాక్షిగా ఉన్నాను ఇంతవరకు నిద్రావస్థకి సాక్షిగా ఉన్నాము ఇప్పుడు జాగ్రత్త అవస్థకి సాక్షిగా ఉంటున్నాం ఈ జాగ్రత్త అవస్థ అనేది ఒక లాంగ్ డ్రీమ్ ఇటు కంటిన్యూ లెట్ ఇట్ కంటిన్యూ దానికి రెస్పాన్సెస్ కొన్ని ఉంటాయి అది కూడా జాగ్రత్త అవస్థలో మీరు స్వప్నంలో రెస్పాన్సెస్ ఉన్నాయి స్వప్నంలో ఒక మిత్రుడు కనబడితే సంతోషించింది శత్రువు కలమంటే ఆశీర్వదించినోటి ఆశీర్వదిస్తాను పండించినోటి పండిస్తారు ఒకరి గురిలో తిప్పుకుంటారు నవ్విలో నవ్వుతారు పోయి వెళ్ళిన వాటికి వెళ్తారు పోయినోడికి పోతారు ఇవన్నీ రెస్పాన్సెస్ ఉంటాయి కూడా అవస్థలో భాగమే దేహము విక్రియలు మనస్సు కూడా అవస్థలో భాగమే నేను శుద్ధమైన అవిక్రీయమైన ఆత్మచైతన్యండమే ఉన్నాను అది సరి అలా అర్థం చేసుకోవాలి నేనే అవస్థలోకి అవస్థలోకి దిట్టుకుంటూ పోతున్నాను కాబట్టి ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి తర్వాత జాగ్రత్త గురించి ఎంత చెప్పినా జాగ్రత్త గురించి చెప్పదగ్గమాట చూడండి మనకి ఏమనిపిస్తుంది జాగ్రత్త అవస్థ సత్యం అనిపిస్తుంది ఎంతో కొంత సత్యమై ఉంటుందని అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే లోకంలోకి వెళ్తే ఈ జాగ్రత్త అవస్థే మొత్తం సమాజం అంతా కూడా అలా తర్వాత మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఓ దేవాలయానికో లేకపోతే ఒక మత గురువు దగ్గరకో వెళితే వాళ్ళు కూడా జాగ్రత్త వస్తే సత్యం అన్నట్టుగానే కొంతమంది మరీ ఒకప్పుడు కొంత ఇబ్బందికరంగా కూడా చేస్తారు నేను వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసాను పెద్ద స్వామి స్వామి ఉంటారు దాన్ని ఎవరో నేను పేరు చూడలేదు ఆయన ఆ పెద్ద యజ్ఞం ఒకటి చేస్తుంది సన్యాసి యజ్ఞాలు ఎందుకంటే గృహస్థులు చేసుకోవాల్సిన యజ్ఞ గృహస్థులు మానసిని భోగపరాయం లేదు వాళ్ళకు డబ్బు సంపాదించుకోవడం ఆడవాళ్ళు గృహస్థులు ఉన్నారు సన్యాసులు సర్వకర్మ సన్యాసం చేసి ఓంకార ధ్యానం చేసుకుంటూ మూలపడి కూర్చోరా అంటే అగ్ని సంబంధం ఉండకూడదు సన్యాసి నా నిరగ్నజా అగ్ని సంబంధం గ్రహస్థితి అగ్నితో ఎత్తి సంబంధం ఉండకూడదు డై వ్యక్తికారం డై కూడా అవసరం వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు కొన్ని యజ్ఞం చేయించుకుని ఎవరైనా ప్రోత్సాహం చేసి యజ్ఞం చేయించవచ్చు తప్పు లేదు కొని తప్పు లేదనుకుందాం అనవసరం కొని చేసేలేదో విశ్వ కళ్యాణం కోసం చేశారనుకున్నాం ఓకే వెయ్య కుండాలు పెట్టి యజ్ఞం చేస్తు వెయ్యి కుండాలు ఎందుకంటే అంత ఆస్టెంటేషన్స్ నేను ఒకే ఏదో స్టేట్మెంట్ ఒకటి పాస్ చేయాలని మొదలెట్ అని చేసేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను నాకు సో అంటే మళ్ళీ డౌట్ వస్తుంది మనకు ఎందుకు విమర్శలుగానే అనిపిస్తుంది మొదలెట్టారు కాబట్టి చేసేసుకోవచ్చు వెయ్యి కుండాలతోటి వెయ్యేందుకు మూడో ఐదో పెట్టుకుని చేసుకోవచ్చు మూడు కుండాలలో చేస్తే ఎంతో ఐదు కుండాల్లో చేస్తే అంటే బరో అగ్నులు మూడే ఉండేది త్రేతా అగ్నులు మూడు నచ్చి నాటికేటాగ్ని దగ్గరికి ఐదు అగ్నులు ఇంకో రెండు జన్మ చేశారు ఐదుతో సరి వెయ్యి ఎక్కడా లేదు ఇంకే పెద్దదిగా పెట్టాలని కొంచెం సందర్భాలు వస్తున్నాయి కానీ పెద్దది పెట్టాలి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా పెట్టాలంటే వెయ్యి రెండు వేలు కావాలి కానీ శాస్త్రం ప్రకారం అయితే రెండు మూడు కావాలి చేయొచ్చు కదా అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉంది అది కొంచెం అసందర్భం నాకు అనిపించి చెప్తున్నాను వెయ్యి కుండాలతోటి ఎండు మించితోటి హోమము చేయబోతున్నాను అది అనవసరం ఇదనగా ఈ క్రిస్టియన్ మిషన్లను గురించి వీడియో రికార్డు చేశారంటే హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకురావటానికి కావలసిన రూపకార మెటీరియల్ దొరుకుతుంది ఈ వెయ్యి ఇల్లు మించి పిచ్చి జనం ఇల్లు మించి అభిషేకం చేస్తానంటే ఒక్కొక్కరు ఐదు వేల చొప్పున వెయ్యి మంది పడుతున్నారు ఐదు వేల లీటర్ల పాలు వీళ్ళు పోసేస్తారు ఇదంతా వీడియోగ్రాఫ్ చేసేసి చూపించేశారు తమిళనాడులో చూ కపాలేశ్వర స్వామి దేవాలయం దగ్గర విగ్రహానికి ఐదు వేల లీటర్లు పోసేశారు ఎందుకు పోసారంటే పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు పోసేశారు పట్టుకొచ్చిన వాడి హడావిడి వాటిది పోసేవాడి హడావిడి పోసేవాడి అంతా పోసేశారు నమ్మక ముందు అమౌంట్ చదివేప్పటికీ నేను అభిషేకం చేస్తే ఐదు మిలియన్ పాలతో నా అభిషేకం పూర్తయిపోతుంది వాళ్ళు మొత్తం ఐదు లీటర్లు పోసేశారు ఇదంతా రికార్డు చేసేస్తే బ్రిటిష్టిన్ మిషనరీస్ రూపకాండ పక్కనే ఒక స్లంబ్ చూపించేశాను ఆ కమాశ్వర స్వామి తప్పం పక్కనే ఒక స్లమ్ ఏ చూపించేసాడు చూపించేసి ఆ స్లంబ్లో పిల్లలు ఇటువంటి అలర్చి ఆడుతూ ఉండడం చూపించారు వీళ్ళకి పాలు తాగడానికి చూపించారు ఇక్కడ ఈ పాలు వీళ్ళు పోషిస్తున్న చూపించారు ఇది ప్రోపకాండ ఆ రూపకండ మిశ్చిమస్ ప్రోపకాండ అది కరెక్ట్గా ఎందుకంటే పాలు అభిషేకాన్ని చేసి పాలంతా యాభై లీటర్లు ఉండదు నువ్వు పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఈ పాదే అక్కర్లా వేరే పాదలు ఉన్నాయి కొద్ది మట్టుకెళ్ళి వచ్చి చీవర్ ఇష్టమే ఉన్నట్టు దీని మూలంగా అది ఆగిపోవాలి అయినా మిశ్చివ స్ప్రూపకాండీఫ్ లేని తోటి కూడా నిశ్చివ స్ప్రూపకాండ చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్ని వీడియోలు అయిపోతాయి మీరు కొంచెం నవ్వేప్పుడు కూడా ఈ చోటు చూసుకున్న వాళ్ళు వీడియోగ్రాఫర్ అన్ని వీడియోలే అలా తయారైంది అమెరికాలో అయితే మీరు అన్ని వీడియోలే ఒకడు ఒంటరిగా నిలబడి ఏదో పిచ్చి పిచ్చి ఇలాగ ఏవో చేసేది అదంతా వీడియోగ్రాఫ్లో వచ్చి వెంటనే సీఎన్ఎల్ లో వచ్చేసి ఇన్ని వీడియోలే ఇది ఇప్పుడు ఎండుపిచ్చి చోటు హోమం వెయ్యి కుండాలు పెట్టి ఎండుపిచ్చి అంటే మొత్తం గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి లారీల్లో వచ్చేస్తే ఎండు పిచ్చింది గుర్తు రకం వస్తాను అది అవుతుంది ఇక్కడ వాళ్ళు ఎండుమిచ్చి అమ్మతో మాట్లాడదాని మాకేమో రకం వస్తాం అదంతా హోమం చేసేస్తారు మీరు ముక్కుల గుండలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలకి హాహాకారాలు అయిపోతాయి ఇవన్నీ అయ్యేయో మానేయో ఆ అడ్వర్టైజ్మెంట్ ఇట్ సేజ్ వెరీ ఇంకా ఉంది నేను మీరు చెప్పట్లేదు అక్కడ ఇంకా ఉంది అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ రకంగా జాగ్రత్త అంతా కూడా ఎందుకు ఎందుకు ఇచ్చి అంటే ఏదో హెల్ప్ విశ్వ కళ్యాణం చేస్తున్నాను టెర్రరిజం తగ్గడం ఏదో చెప్తాను సబ్జెక్టు ఏమిటారు ఇద ఇలాంటి వాతావరణం అంతా నేను ఎందుకు చెప్పాను దృష్టాంతం అనవసరమే చెప్పడం అయినా చెప్పాను ఇదంతా చూస్తే మీరు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం చూస్తే ఇదంతా సత్యము తెలదేశం సత్యము మీరు అనుకుంటున్న విశ్వ కళ్యాణం ఇదంతా సత్యమైనటువంటి ఒక భ్రమం జా మీరు లౌకిపులను అడిగితే జగత్తుంత సత్యం అని మీకు ఈ జాగ్రత్త వేదాంతం పాటని చెప్పి వాళ్ళు నేను అన్ని లెవెల్స్ పవర్ తెచ్చుకుంటూ వస్తున్నా వేదాంతం పాఠని చెప్పి వాళ్ళు కూడా అన్న విరకుండా పాము చాముకుండగా ఇది సత్యం అని చెప్పదు మిథ్యా అని చెప్పడు మిత్య అంటే ఉన్నట్టు కాదు లేనట్టు కాదు ఇటు కాదు అటు కాదు ఉంది కానీ లేదు లేదు కానీ ఉందని దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఎవరికి ఏమి తేనకుండగా లేచక ముదారు తప్పిస్తే కొండ మరొక ఇది మిత్యరా ఇది హోళక్కి ఇది లేదు నీ మానసిక కల్పన తప్ప మరి కాదు అది శాస్త్రం చెప్పమని చెప్పి కూడా ఎవరు అలాంటి మాయకుడు ఎవరు చెప్తున్నారు దేపెట్టుకున్నాం మీ ఐటమ్ గౌడ పదాచార్యులు లాంటి ఆచార్యులు ఎంతమంది కనపడతారు మీరు ఆయన ఏమంటున్నారు దృష్టం వైతృక్ష ఇదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం తప్ప ఇదేం లేదు ఈ స్వప్నం మాకు అనుకూలంగా లేదు అంటే ఏం చేయాలి దాన్ని అనుకూలం చేసుకోవాలి గోరు ఎదురువాడ స్వప్నాన్ని అనుకూలం చేసుకోవడం స్వప్నం నుంచి బయటపడిపోతే సరిపడుతుంది స్వప్నాన్ని ఒక ప్రాపర్ కంక్లూషన్ ఏమక్కల్లా అది యథార్థమైతే కంక్లూషన్ కానీ నిత్యం కంక్లూషన్ ఏంటి సినిమా కామెడీ అయినా ఒకటే ట్రైవిడ్ అయినా ఒకటే దృష్టి దగ్గర రావడమే దాని మీద వివాల్ సరసం కాబట్టి దృష్టం వైద్యం ఎంత యోహో ఈ సదసత్ విభాగ ఆర్గ్యుమెంట్ని మనం స్మాష్ చేసి పారాగ్యుమెంట్ స్టాప్ ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్